శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య గురుదేవుల చే వి రచితమైన శ్రీ వేదాంత పంచదశి పంచమహాభూత వివేకము అనబడు ద్వితీయ ప్రకరణంలో మనం క్రమంగా ఇరవై తొమ్మిదవ శ్లోక పర్యంతము తెలుసుకున్నాము నేను జరిగిన విషయంలో కొన్ని టిప్పణులు ఉన్నాయి చూడండి ఇరవైవ టిప్పణం చూడండి ఈ సృష్టి ఉత్పత్తి కంటే పూర్వము అసత్యే ఉండే అని శూన్యవాది చాందో ఉపనిషత్ ప్రమాణము ఇస్తాడు అసదేవ ఇదగ్ర ఆసీత్ అని అంటూ బుద్ధు జో సుగత్ మాధ్యమిక నామ వాళ్ళ శూన్యవాది భయాహ్ బుద్ధునికి సుగతుడు కూడా అంటారు సుష్టు గత సుగత అంటే గమ్ ధాతు ఏదైతే ఉందో అది కూడా వాడబడుతుంది సుష్టు గత అంటే చక్కగా తెలుసుకున్నాడు అతడు అతనికి చక్కగా సస్వరూప సాక్షాత్కరైంది అందుకని అతనికి సుగతుడు అని కూడా బుద్ధునికి సుగతుడు అని కూడా అంటారు యొక్క శిష్యుడు మాధ్యమికుడు అనే పేరు శూన్యవాది కాకే మతమే అతని యొక్క మతానుసారంగా సృష్టితే పూర్వ్ అవరు పీచే సర్వ వస్తు నిర్విశేష విలక్షణత రహిత శూన్యం అసత్ హీ హై ఆయన అభిప్రాయానుసారంగా సృష్టి ఉత్పత్తి కంటే పూర్వము గాని సృష్టి ఉత్పత్తి అయిన తర్వాత గాని సకల వస్తువులు ఏ విధమైనటువంటి విశేషం విలక్షణము లేనటువంటి శూన్యము అసద్ రూపమే ఉన్నవి అని ఈ విధంగా చెప్తాడు అంతా శూన్యమే ఉంది అంటాడు ఆవరు ీచ్ మే భ్రాంతి సే నామరూపాకార ఆ జగత్ ప్రతి ఓవే హే ఈ జగత్తు అసద్పమే ఉంది కాని భ్రాంతి చేత నామరూపాల చేత ఉన్నట్టు వల్ల కనపడుతుంది అంటాడు సో జగత్ కి భ్రాంతి బి నిరధిష్టాన హే అయితే వేదాంత సిద్ధాంత అనుసారంగా ఈ నామరూప ప్రపంచం అంతా మిథ్యా ఉంది కల్పితం ఉంది అధ్యాసం ఉంది దీనికి అధిష్టానం పరబ్రహ్మము అని ని శూన్యవాది అంటాడు ఈ నామరూపాలు కనపడుతున్నాయి కానీ ఇవి నిరధిష్టానం ఉన్నాయి వీటికి అధిష్టానం అంటూ ఏమి లేదు అంతా శూన్యమే ఉంది ఆ శూన్యంలో ఇవి భ్రాంతి చేత నామరూపాలు వీటికి అధిష్టానం అంటూ ఏమి లేదు అంటాడు జో ఆది అంత విషయ హోవె నహి సో వస్తు రీతి సే కాకే జల్ కి న్యా బీచ్మే భి నహిహ్ అయితే శూన్యు పరమతత్వ హై ఆ శూన్యవాదంటాడు మధ్యలో నామరూపాలు గోచరిస్తున్నాయి కానీ ఇవి పూర్వము లేవు తర్వాత కూడా ఉండవు మధ్యలో గోచరిస్తున్నాయి అందువల్ల ఏది ఆది అందు అంతంందు అది మధ్య కూడా లేనిదే అవుతుంది అలా వంతేచ ఎన్నాస్తి వర్తమానే పిత వితథా సదృశ సంతహ అవిత ఇవ లక్షిత అనంటూ శ్రీ గౌడపాలచారు మాండుక్య కార్యక్రమంలో చెప్తాడు ఆదవ్ అంతేచన్ నాస్తి అది ఎందు అంతం ఏది లేదు అది వర్తమానే తథ మధ్య కూడా అది లేనిదే అవుతుంది వితథా సదృశ సంత అవిత ఇవ అయితే ఈ మధ్యలో ఈ నామరూపాలు ఇవి కనపడుతున్నప్పటికీ కూడా ఇవిథము అంటే తథా కాదు అంటే సత్యము కాదు అసతే కాని ఓ విత్త ఇవ లక్ష్యత సత్యము వలె కనపడుతున్నాయి కాని వాస్తవంగా ఇవి సత్యములు కావు ఆది అందు లేవు అంతమునందు లేవు మధ్యలో కనపడుతున్నప్పటికీ కూడా ఇవి సత్యములు కావు మరే మనగా అని శ్రీ గౌడపాదాచారు మాండుక కార్యకర్త చెప్పిన ప్రకారంగా ఇక్కడ కూడా శూన్యవాది అదే అంటున్నాడు శూన్యవాదికి వేదాంతకి చాలా దగ్గర సంబంధం మొత్తం వేదాంతం వలనే తోస్తుంది శూన్యవాదం ఈయన కూడా అదే ఏమీ లేదు అంటాడు మరి వేదాంతి కూడా అదే కదా ఏమీ లేదు మరి ఏమున్నది ఉన్నది ఒకటే బ్రహ్మం అని వేదాంతి అంటే ఈయన శూన్యం అంటాడు గంతే ఏం లేదు శూన్యవాదానికి వేదాంతానికి పెద్ద తేడా లేదు సద్రూప బ్రహ్మం ఉంది అని వేదాంతి అంటాడు శూన్యం ఉంది అని శూన్యవాదం అంటాడు ఈ మిగతా విషయాల్లో అన్నీ మొత్తం వేదాంతం లాగానే ఉంటుంది శూన్యవాదం అందుకే కొందరు అంటారు శంకరాచారు సిద్ధాంతం కాదు బౌద్ధ సిద్ధాంతమే అంటారు ఆయనే ముసిగేసుకున్నటువంటి బౌద్ధుడు వేదాంతం పేరు చెప్పుకొని వేదాంతం అనే ముసుగేసుకొని బౌద్ధ అతడు అంత శూన్యమే చెప్పాడు అంత ఏమి లేదు అంటున్నాడు కదా ఈ ప్రపంచం అంత మిథ్య ఏమి లేదు అని అంటున్నాడు శంకరాచారులు మరి శూన్యవాదం కూడా గదే అందుకని బౌద్ధులు ఏది చెప్తున్నారో శంకరాచార్యులు గది చెప్తున్నారు కాబట్టి ఇది ఒక పేరు చెప్పుకున్నాడు అద్వైత మతం అని అద్వైతం అనేటువంటి ముసిగేసుకొని బౌద్ధ మతాన్ని చెప్తున్నాడు ప్రచన్న బౌద్ధుడు అని అంటారు కొంతమంది సరే వాళ్ళ అభిప్రాయం ఉండని కానీ శూన్యవాదికి వేదాంతానికి ఎంత తేడా ఉన్నదని అంటే అంతా శూన్యమే ఉన్నది ఈ జగత్తు నామరూపాలతో మధ్యలో కనపడినప్పటికీ కూడా ఇది వాస్తవం కాదు అసత్యే ఉన్నది అంత శూన్యమే ఉన్నది అని శూన్యవాదంటే ఈ ప్రపంచం లేదనేది వాస్తవమే లేదు ఇది అత్యంత అభావం ఉన్నది కానీ దీనికి అధిష్టానమైనటువంటి ఒక బ్రహ్మ వస్తువు ఉంది అదే సత్యము నామరూపాలు మిథ్యా ప్రపంచం లేదు అని వేదాంతం చెప్తుంది అంతే తేడా సరే చూడండి మరు జలం వలె రజు సర్పం వలే మొదట లేదు అంత్యంలో లేదు మధ్యలో కనపడుతుంది ప్రతిపాషక పదార్థాలన్నీ కూడా అంతే కదా పూర్వము లేవు మరి అధిష్టాన జ్ఞానం తర్వాత కూడా ఉండవు కానీ మధ్యలో భ్రాంతి కాలంలో మాత్రం కనపడతాయి వాస్తవంగా లేవు మరేమనగా అసత్ అని అంటాడు మరి పరమతత్వం ఏంటంటే శూన్యమే పరమతత్వము అంటాడు ఇసురీ తీసే మాధ్యమిక్ అంటే శూన్యవాది ఒక రకంగా నాస్తికుడు అని చెప్పారు బౌద్ధులంతా నాస్తికులే కదా నాస్తికే అనుసారి ఏ జగత ఆగే అసత్ ఆ సృష్టి ఉత్పత్తి కంటే పూర్వము అసదేవ ఇదగ్ర అని చాందోగ్య శృతిని తీసుకొని వాళ్ళు ప్రమాణంగా ఇచ్చి చెప్తారు ఏ వర్ణన్ కర్త అధిష్టాన బ్రహ్మకే అజ్ఞానితే అంతర దృష్టి రహిత్ బహిర్ముఖ శూన్యవాదికి అన్య అజ్ఞాని పురుషానికి అసత్వాదికి బుద్ధి అఖండాకార వస్తువుకు సునికి సాకార వస్తువుకి న్యాయ అఖండ ఏకరస వస్తువు విషయ ప్రవృత్తి రహితు హువి అఖండ ఏకరస వస్తువుతే భయకు పావే హై అని ఏదైతే రామకృష్ణ వారు అక్కడ అసత్వాది అని అంటే ఎవరు అని అంటే అసత్వాది అంటే ఉపలక్షణంగా ఇంకా ఇతర ద్వైతవాదులను కూడా తీసుకోవాలి అన్య అజ్ఞాని పురుషానికి దృష్టిస్తే అని ఎవరైతే నిర్గుణ నిరాకార పరబ్రహ్మందు గురుంటారో అటువంటి సాకార బ్రహ్మ వస్తు నిష్ఠాపరులు ఎవరైతే ఉన్నారో వారు ద్వైతవాదులు శూన్యవాది మొదలుకొని అందరు ఎవరెవరైతే ద్వైతవాదులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా గ్రహించాలి అయితే వారికి నిర్గుణ నిరాకార అఖండేకరస బ్రహ్మందు ఎందుకు బుద్ధి ప్రవేశించడం లేదు అంటే వారికి సగుణ వస్తువునందే నిష్ట కలిగి ఉన్నారు కాబట్టి సగుణ వస్తువు ఎందే ఆసక్తులే ఉన్నారు కాబట్టి వాళ్లకు నిర్గుణ వస్తువును పొందడానికి భయమైతుంది అంటాడు జైసే భావ అభావ రూప ఆకార యుక్త వస్తువు విషయ బుద్ధి ప్రవృత్తి వాలి ఓవే తైసే నిరాకార బ్రహ్మ విషయ ప్రవృత్తి ఓవే నహియా శూన్యకు కల్పితే హే ఈ విధంగా సాకార వస్తు యొక్క భావ అభావాలను చూస్తూ బుద్ధి దానియందే రమిస్తుంది కాబట్టి వాళ్ళకు దాని ఎందే ఆసక్తి అధికంగా ఉంటుంది నిరాకార బ్రహ్మం యొక్క అనుభవం లేదు మరి ఆ నిరాకార బ్రహ్మ వస్తువు ఉంది అంటే దాని ఎందు వాళ్ళ బుద్ధి ప్రవృత్తి కూడా కాదు నామ రూపాలైతే శూన్యము అంత అసత్త చెప్తున్నారు మరి ఇంకేం అంటే శూన్యం ఉండదు ఈ విధంగా అశ్వన్యవాదుల యొక్క అభిప్రాయాన్ని చెప్తున్నాడు ఇరవై మూడవ టిఫనము సాకార బ్రహ్మమే అన్నాడు అక్కడ టిప్పన్ ఉంది చూడండి విరాట్ అది లోకవాసి దిభుజ చతుర్భుజాది చిన్నధారి వా రామకృష్ణ నృసింహాది అవతారధారి విష్ణు అవురు కైలాసాది లోకవాసి శివ్ ఆదిక్ తనుమే వానికి మూర్తి ప్రతిమ అతవ కొ వస్తున్నే సాకార బ్రహ్మ నిష్టగరిగిన నిష్ట కలిగిన వాళ్ళు అన్నారు సాకార బ్రహ్మం అంటే ఎవరు అంటే సకల జీవుల యొక్క స్థూల శరీర అభిమాని విరాట్ కూడా సాకారమే కదా ఎందుకంటే స్థూల శరీరం కదా ఏ విధంగా మనస్థుల శరీరం అది దృశ్యమానం ఉంటుందో అట్లా సమస్త స్థూల శరీరం కూడా దృశ్యంగా విరాట్ శరీరం కూడా దృశ్యమే అటువంటి దృశ్యం నందు వీళ్ళ సంలగ్నం అవుతుంది కానీ ప్రవేశించదు సాకారం అంటే విరాట్ శరీరం తెలుసుకోవాలి అతవా లేక గోలోకము కృష్ణుని యొక్క ఉపాసకులు గోలోకమే అది పరమ ధామం అంటారు వాళ్ళు గోలోకం పోతాం మేము తర్వాత మేము ముక్తం అక్కన్నే అనుకుంటారు అంటే కృష్ణుని యొక్క నివాసము గోలోకము అంటారు వాళ్ళు అది కూడా సగుణ వస్తువుకు సంబంధించిన లోకమే కదా ఇక వైకుంఠాది లోకవాసి దిభుజ చతుర్భుజాది చిన్న దారి వైకుంఠంలో చతుర్భుజ నారాయణుడు ఉంటాడు అట్లే ఇంకా అనేక చేతులు కలిగినటువంటి దేవతలను కూడా కల్పన చేసుకుంటారు కదా దేవికి అష్టభుజే అంటారు ఇంకా వాళ్ళ ఇష్టమైనటువంటి రూపాన్ని కల్పన చేసుకొని ఉపాసన చేస్తూ ఉంటారు అది కూడా సాకార బ్రహ్మమే అని తెలుసుకోవాలి ఇక రామకృష్ణాది నరసింహాది అవతారాలు కూడా సాకార బ్రహ్మమే మరియు కైలాసాది లోకీ శివుడు మొదలైనటువంటి వాళ్ళు కూడా సహకార బ్రహ్మమే మరియు వారి యొక్క ప్రతీకమైనటువంటి మూర్తి కూడా సహకార బ్రహ్మంలోనే గణన చేసుకోవాలి ఇంకా ఆరోపితమైనటువంటి వాళ్ళ ఇష్టానుసారం కల్పించుకున్నటువంటి ఏ రూపాలు ఉన్నాయో ఇవన్నీ కూడా సహకార బ్రహ్మంలో గణన చేయాలి దాని అందే వీళ్ళ బుద్ధి ప్రవేశమైతది కానీ నిర్గుణ నిరాకార అఖండ ఏకరస పర భ్రహ్మందు వీళ్ళ బుద్ధి ప్రవేశించదు ప్రవేశించడానికి భయపడుతుంది అని చెప్పినాడు అన్య అజ్ఞాని యోగినుకు అన్నాడు అన్య అజ్ఞాని యోగి సాకార వస్తువు చెత్తికే జోడిన వాళ్ళే ఆ సాకార బ్రహ్మ నందు మనస్సును సంలగ్నం కూడా నిర్వికల్ప సమాధి అన్నాడు దాని మీద టిఫరం ఇరవై ఐదు ధ్యాత ధ్యానాది రూపు త్రిపుటికి కల్పనా సమాధి నిర్వికల్ప సమాధి హై నిర్వికల్ప సమాధి అని అంటే పూర్వం కూడా మనం చెప్పుకుంటూ వచ్చాం కదా మొదటి ప్రకరణంలో ధ్యాతృధ్యానే పరిత్య క్రమధ్య గోచరం నివాత దీపవచ్చిత్వం సమాధి రవిధీయతే ధ్యాత ధ్యానము అనేటువంటి త్రిపుటిలో ఈ రెండు ఏవైతే ఉన్నాయో వీటిని వదిలిపెట్టి కేవలం ధ్యేయాకారమైనటువంటి స్థితి అది నిర్వికల్ప సమాధి అని తెలుసుకోవాలి ధ్యాత ధ్యాన ధ్యేయ ఇస్ త్రిపుటి భాన రహిత అఖండ బ్రహ్మాకార వస్తుతి నిర్వికల్ప సమాధి కయేహ అని ఇట్లా కూడా విచార లక్షణం చేయబడింది ఇక తర్వాత వార్త రూప శ్లోక్కి అన్నాడు అక్కడ ఒక టిఫనం ఉంది ఇరవై ఆరవ టిఫము శ్రీ శంకరాచార్యకే గురు జే గోవింద పాదాచార్య తినకే గురు అవరు శ్రీ వ్యాసజీకే పుత్రు శ్రీ సుఖదేవిజీకే శిష్యు శ్రీ గౌడ పాదాచార్య కృత్ ఉపనిషత్ కి వార్త రూపు కారికే అద్వైతనామ తృతీయ ప్రకరణ విషయ ఇహే వార్తీక రూపు శ్లోకహే ఈ ఇరవై తొమ్మిదో శ్లోకం ఇక్కడ మనకు ఏదైతే ఉందో అస్పర్శ యోగో నామేశుదర్శ సర్వయోగిహి అనేటువంటి శ్లోకము అది ఎక్కడుంది అని దాని యొక్క వివరణము చెప్తున్నాడు శ్రీ శంకరాచార్యుల వారి యొక్క గురువు గోవింద భగవత్పాదులు వారి యొక్క గురువు శ్రీ గౌడపాదాచారులు ఆ గౌడ పాదాచారులు ఎవరు అనంటే సుఖ బ్రహ్మ యొక్క శిష్యుడు ఆ సుఖ బ్రహ్మ ఎవరు అంటే వేద వ్యాసం యొక్క కుమారుడు కాబట్టి శ్రీ వేద వ్యాస భగవాను యొక్క కుమారుడైన సుకుని యొక్క శిష్యుడు శ్రీ గౌడపాదాచారులు ఆయనే మండుక్యోపనిషత్తు పైన కారికలు రాశాడు శ్లోక రూపంలో కారికలు రాశాడు అందులో అద్వైత ప్రకరణము అనేటువంటి మూడో ప్రకరణంలో ముప్పై శ్లోకము ఉంది ఈ అస్పర్శ యోగో నామీస అనేటువంటిది వార్తీకనాము వార్తీకం అంటే దేనికంటారు అంటే ఉక్తానుక్త దురుక్త చింతా చింతాయత్ర ప్రవర్తతే అని ఈ విధంగా చెప్తారు భాష్యంలో సూత్రాల్లో చెప్పబడినటువంటి విషయాలను చెబుతారు మరి చెప్పనటువంటి విషయాలను కూడా చెప్తారు ఇంకా దానికి విలక్షణమైనటువంటి విరుద్ధమైనటువంటి విషయాలను కూడా చెప్తారు ఇట్లా ఎక్కడైతే చింతన జరుగుతుందో అది వార్తీకమనబడుతుంది అని వార్తీకజ్ఞ ప్రత్యక్షతే వార్తలు చెప్తారు అని వార్త యొక్క లక్షణం చెప్పబడింది వార్తక నామం మూలమే ఉక్త అనుక్తు దురుక్తు అంటే విరుద్ధోక్తుకే విచార చింతన్ రూపు వ్యాఖ్యాన విశేషకహే మూలంలో అంటే సూత్రభాషల్లో చెప్పినటువంటి విషయాలను మరి విషయాలను మరి విరుద్ధ విషయాలను కూడా ఎక్కడైతే చెప్తూ చింతన చేయబడుతుందో అది వార్తకం అనబడుతుంది అని వార్తీకం యొక్క లక్షణం చెప్తున్నాడు ఇక అస్పర్శ యోగం అంటే దేనికంటారు ఇరవై ఏడవ చూడండి వర్ణాశ్రమాదికే ధర్మసే ఆరు పాపరూపు మలుసే వా సర్వ అనాత్మ వస్తు స్పర్శ అంటే సంబంధు హూవే నహి ఆరు జీవుకు బ్రహ్మభావు సే జోడతా హై ఐసా జో అద్వైత బ్రహ్మక అనుభవ్ అంటే సాక్షాత్కార హై సో అస్పర్శ యోగు ఉపనిషద్ధ ప్రసిద్ధ హే స్పర్శ అంటే సంబంధము అస్పర్శ అంటే అసంబంధము సంబంధ దేంతో అంటే వర్ణాశ్రమాలతోని కాని ఆది వర్ణాశ్రమది అన్నాడు ఇప్పుడు వర్ణాశ్రమాలు దేనికి చెప్పబడ్డాయి చెప్పండి శరీరానికి అంతే కదా ఆత్మకైతే లేవు కదా అందుకని ఆది శబ్దం చేత శరీరం తీసుకోండి శరీరం మీద అభిమానము మరియు శరీరానికి సంబంధించినటువంటి వర్ణాలు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర ఇత్యాది వర్ణాలు మరి బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థ సన్యాసం అనేటువంటి ఆశ్రమాలు ఇవన్నీ కూడా సంబంధము లేనటువంటిది అస్పర్శ యోగం మరియు ఆయా వర్ణాశ్రమాలకు స్థృతిలో స్మృతిలో విధానం చేసినటువంటి ధర్మాలు కూడా ఉంటాయి ఆ ధర్మాల చేత కూడా సంబంధం లేనటువంటిది మరి పాపరూప మలము చేత సంబంధం లేనటువంటిది పరి సర్వ అనాత్మ వస్తుల చేత కూడా సంబంధం లేనటువంటిది బ్రహ్మముతో జీవుణ్ణి జోడించేటువంటి ఏ నిర్వికల్ప సమాధి స్థితి ఉందో ఆ బ్రహ్మ సాక్షాత్కారం అద్వైత బ్రహ్మ సాక్షాత్కారం ఏదైతే ఉందో అదే అస్పర్శ యోగము అనబడుతుంది అంటే దేనితో సంబంధం లేనటువంటి యోగం యోగమంటే అంటే కలయిక జీవ యొక్క ఏకత్వం ఆ జీవ బ్రహ్మల యొక్క ఏకత్వ రూప సాక్షాత్కారం ఉందో అది దేనితో సంబంధించింది కాదు కేవలం అద్వితీయమైనటువంటి పరబ్రహ్మ వస్తు సాక్షాత్కారమే అస్పర్శ యోగము టిస్ అస్పర్శ యోగు కరి యుక్తి యోగి నిర్గుణ బ్రహ్మ నిష్ఠ జ్ఞాని కా అస్పర్శ నామక యోగే నిర్గుణ నిరాకార పరబ్రహ్మం యొక్క సాక్షాత్కారం చేసుకున్నటువంటి బ్రహ్మనిష్ట మహాత్ములు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఈ సమాధి స్థితి ఏదైతే ఉందో ఇదే అస్పర్శ యోగము అని క్లిప్ప తెలుసుకున్నాం తర్వాత ఇప్పుడు విషయంలోకి వెళ్ళిపోదాము ముప్పైవ శ్లోకానికి అవతారిక శ్రీమద్ ఆచార్యై అపి ఏ తిహితం ఇత్యాహ గౌడ ఏం చెప్పినాడు నిర్గుణ నిరాకార పరబ్రహ్మ అఖండ ఏకరత వస్తువు ఏదైతే ఉందో దానియందు ఎందు సగుణ సాకార నిష్ఠులైనటువంటి ఉపాసకులు కావచ్చు యోగులు కావచ్చు మరి ఇతర ద్వైతవాదులందరూ కూడా శూన్యవాది మొదలుకొని అందరు కూడా అద్వితీయ పరబ్రహ్మందు వారి యొక్క బుద్ధి ప్రవేశింపక భయపడతారు అన్నాడు ఇది ఎవరు చెప్పారు అంటే గౌడ చెప్పారు అట్లే పుజపాద శంకరాచారులు వారు కూడా చెప్పారు అనంటూ శ్లోకాన్ని ప్రవృత్తం చేస్తున్నాడు ముప్పైవ శ్లోకం భగవత్ పూజ్య పాదాచుతర్క పటోన్మము ఆహుర్ మాధ్యమికాన్ భ్రాంతా అచింతేస్ సదాత్మని పూజ్య పాదులైనటువంటి శ్రీ శంకర భగవత్ పాదులు కూడా బ్రహ్మ సూత్రంలో అనేక మంది ఏ ద్వైతవాదులు ఉన్నారో శంకరాచార్య వారి యొక్క కాలం నాటికి దేశంలో మొత్తం డెబ్బై రెండు ద్వైత మతాలు ప్రబలి ఉన్నాయి ఆ మతాలన్నిటినీ కూడా సంపూర్ణ దేశంను పర్యటన చేస్తూ ఎక్కడెక్కడ ఏ ఏ మతం ప్రబలి ఉన్నదో ఆ మతాన్ని ఆ మతాచారులను అందరిని కూడా ఖండన చేసినాడు మరియు స్వయంగా తాను వ్రాసినటువంటి బ్రహ్మసూత్ర భాష్యంలో కూడా ఒక్కొక్కరిని పేరు పేరుగా తీసుకొని అందరిని కూడా ఖండన చేసి వీళ్ళందరు కూడా శుష్క తర్క పటు అని అన్నాడు కేవలము సారహీనమైనటువంటి తర్కం చేసే వాళ్లే గాని సారభూత విషయం చెప్పేవారు ఎవరు లేరు వీళ్ళకందరికీ భ్రాంతి అయింది అన్నాడు భ్రాంత అన్నాడు అచింత్యమైనటువంటి పరబ్రహ్మ వస్తువు నందు కూడా భ్రాంతిలో పడ్డారు అన్నాడు మరియు ఉపనిషత్తుల్లో కూడా చెప్పబడింది అది మనకు వేదాంత పంచదశలో కూడా విద్యారాయణ గురుదేవులు తీసుకున్నాడు ఏమనంటే तृणारचका ईश्वरे भ्रांति आश्रिता लोकायता जीवे विभ्राति आश्रिता वेदात पंचदशी चिंत्रदीप्रकू रेल पदहारो श्लोकं లోకాయతాది సాంఖ్యాంత లోకాయతులు అంటే చారువాకులు మొదలైనటువంటి వాళ్ళు మొదలుకొని సాంఖ్యుల పర్యంతము జీవుని విషయంలో భ్రాంతులు పడ్డారు మరియు తృణార్చకాది యోగాంత యోగుల వరకు కూడా చాలా మంది ఈశ్వరుని పట్ల మోహితులైనారని చెప్పింది బ్రహ్మసూత్ర భాషంలో కూడా శంకరాచార్యుల వారు అందరిని చేసి అందరినీ ఒకరొకరిని ఖన చేస్తూ వీరందరు కూడా శుష్కతర్కం చేసేటువంటి వాళ్ళు అచింత్యము అయినటువంటి సదురూప పరబ్రహ్మమునందు వీరందరికీ కూడా భ్రాంతి కలిగింది అన్నాడు ఇది శ్లోకార్థం తర్వాత ముప్పై శ్లోకం అనాదృత్యుత్యం మౌర్ఖ్యాత్ ఇమే బౌద్ధాహ తమస్విన ఆపే దినిరాత్మత్వం అనుమానైక చుష శ్రుత్యం అనాదృత్య మౌర్ఖ్యాత్ అంటే మూర్ఖత్వం చేత తమస్విన అంటే తమో గుణం కలిగినటువంటి బౌద్ధ ఈ బౌద్ధులు ఎవరైతే ఉన్నారో అనుమానైక చక్షుస బౌద్ధులు అనండి ఇంకా నయాయకులు వీళ్లకు అనుమానం అంటే ప్రియం దేనికి కూడా అనుమాన ప్రయోగం చేస్తారు ప్రతి ప్రత్యక్ష గమ్యమైనటువంటి వస్తువునందు కూడా అనుమాన ప్రయోగం చేసి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఎందుకంటే తర్కబుద్ధి కదా తర్కం చేయడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి అనుమాన చక్షుస అనుమానమే ఏకచక్షు అంటే వాళ్ళకు ప్రమాణం ముఖ్యం అటువంటి వాళ్ళు బౌద్ధులు మూర్ఖత్వం చేత శృతి అనాద్రిత్య శృతిని తిరస్కరించి శృతిని పక్కకు పెట్టి వాళ్ళ స్వబుద్ధితో కల్పన చేసి నిరాత్మత్వం ఆపేదిరే నిరాత్మత్వం అంటే శూన్యవాదాన్ని కల్పన చేస్తున్నారు ఇటు పనులని చూసుకుంటూ పోదాం ఇక్కడ శంకరాచార్యులు అన్నాడు కదా ఆచార్యులు అనే శబ్దానికి అర్థం చెప్తున్నాడు ఇక్కడ చూడండి ద్వయోపనిషత్తులో చెప్పినటువంటి శ్లోకం ఉన్నది ఆచిను శాస్త్రార్థం ఆచార్య స్థాప్య స్వయం ఆచారతే యస్మాత్ తస్మాత్ ఆచార్య ఉచతే అనేటువంటి ద్వయోపనిషత్తు యొక్క శ్లోకాన్ని అనువాదం చేస్తూ ఇక్కడ పండిత్ పీతాంబర్జీ చెప్తూ ఉన్నాడు జాతే శాస్త్రకే అర్థుకు ఆచారతే హే శాస్త్రంలో చెప్పబడినటువంటి అర్థమును ఆచరిస్తూ అంటే శాస్త్రంలో చెప్పినటువంటి విధి విధానము నియమాలు అన్ని కూడా ఆచరిస్తూ మరియు శాస్త్రం యొక్క తాత్పర్యభూతమైనటువంటి జీవ భ్రమల యొక్క ఏకత్వం ఏదైతే ఉందో దాన్ని కూడా తాను స్వయంగా అనుభవించి అవురు లోకనుకు శాస్త్రోక్త ఆచార విషయ స్థాపన బీ కరే హాను ఆశ్రయించినటువంటి భక్తులు శిష్యులు సాధకులు ఉంటారో వారిని కూడా శాస్త్రోక్త ప్రకారంగా ఆచరణలో పెట్టి అవరు ఆపు శాస్త్రీయ ఆచారుకు ఆచారే హే మరియు స్వయంగా తాను ఆచరిస్తూ ఇతరులను ఆచరణలో పెడుతూ ఉంటాడు కాబట్టి హేతు కరి ఆచారి కయ్యే అందుకని అతనికి ఆచారు అంటారు అని ఈ విధంగా ఆచారం యొక్క లక్షణం చెప్పినాడు శ్లోకం ఉంది అది ఇప్పుడు మేము ఉచ్చారణ చేసినాము ద్వయోపనిషత్తులో ఉంది చూసుకోండి ఇక భగవత్ పూజ్య శ్రీ శంకరాచార్య అనే దాని మీద కూడా ఒక టిపణ ఉంది చూడండి భగవత్ కరి కయ్యే ఐశ్వర్య సంపన్న రాజాది కరి పాద పద్మాది విష్ణు ఆదికే అవతారీ పూజ్య ఆచార్యకే యోగ్య పాద చరణ్ హినికే వా భగవాన్ గోవిందే పూజ హరణ్ జినుకు వా భగవత్ రూపు పూజ్య పాద ఆచార్య భగవత్ పూజ్య పాద అనే దాని మీద ఇంతగానో చెప్పినాడు పూజ్య పాద అన్నాడు అంటే ఆ భగవంతుడైనటువంటి శంకరాచార్యని యొక్క పాదములు పూజ్యములు అని ఈ అర్థం తీసుకున్నట్లయితే ఏ విధంగా పూజ్యములు అని అంటే పద్మపాదాచారులు మొదలైనటువంటి విష్ణు యొక్క అవతార మూర్తులైనటువంటి శిష్యులైతే ఉన్నారో పద్మపాదులు సురేశ్వరాచారులు తోటకాచారులు అస్తామలకాచారులు వారి చేత పూజింపబడినటువంటి పాదములు కలిగిన వాడు భగవద్ పూజ్యపాదులు శంకరాచారుల అని ఈ విధంగా ఒక అర్థం చెప్పుకోవాలి లేదా భగవంతుడైనటువంటి గోవింద భగవత్ పాదులు ఆయన యొక్క పాదాలు ఆయన యొక్క చరణాలను పూజించినటువంటి వాడు భగవత్ పూజ్య పాదు ఇట్లా కూడా అర్థము అవుతుంది అని ఈ విధంగా ఒక అర్థము తీసున్నాడు లేదా సాక్షాత్ శివుని యొక్క అవతారం కాబట్టి సాక్షాత్ భగవంతుడే కాబట్టి అతడు సాక్షాత్ గా అని ఈ విధంగా కూడా ఒక అర్థము చెప్పుకోవచ్చు అని తిప్పని వచ్చినాడు తర్వాత శుష్క తర్కం మీద టిఫన ఉంది చూడండి తర్కం అంటే జనక అంటారు అది చెప్తున్నాడు చూడండి అనిష్ట ఆపాదనకు తర్కే హయే ఇది మామూలుగా మనము వృత్తి రత్నాల్లో అక్కడ ఇక్కడ మనం చెప్పుకుంటూ వస్తున్నాం అనిష్టికే ఆపాదన రూపు వా నవీన అర్థకి కల్పన రూపు జే తర్క హే సుతర్క చూడు అనిష్ట ఆపాదన రూప తర్కము నవీన అర్థ కల్పన చేసేది కూడా ఇది తర్కమే అయితే ఈ తర్కం కూడా రెండు రకాలుగా ఉంటుంది అంటే వేదానుసారంగా శాస్త్రానుసారంగా అనుభవానుసారంగా చేయబడినటువంటి తర్కము సుతర్కము వేద విరుద్ధము అనుభవ విరుద్ధము చేసేటువంటి తర్కము కు తర్కము ఇది స్పష్టమే కదా అనిష్ట ఆపాదనము తర్కము పర్వతో వహినిమాన్ అనే విధంగా ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి చెప్తూ ఆ పర్వతం నుండు పొగను చూసి ఉంకో వ్యక్తికి చెప్తున్నాడు పర్వతో వహిమాన్ పర్వతం వహిని గలదు ఉంది అగ్ని గలదు ఉంది ఎందుకనంటే ఆడ ధూమం కనపడుతుంది కదా ధూమత్వాత్ అని ఈ విధంగా హేతువు చెప్పినాడు దానికి వ్యాప్తి కూడా చూపెట్టాడు ఎత్ర ఎత్త ధూమత్వం తహినిత్వం ఎక్కడెక్కడ పొగ ఉంటుందో అక్కడక్కడ అగ్ని ఉంటుంది అని వ్యాప్తి చూపెట్టి దృష్టాంతం చెప్పినాడు యత మహానస అంటూ ఈ విధంగా వంట ఇంటిలో పొగ అగ్ని పొగ అగ్ని యొక్క సహచార దర్శనం చేసుకున్నాడు ఆ అనుభవం చేత కలిగినటువంటి సంస్కారము అతని అంతఃకరణంలో ఉంది ఆ పర్వతం నందు పొగను చూసినప్పుడు ఆ సంస్కారం ఉద్భుతమయ్యి వెంటనే అగ్ని యొక్క జ్ఞానం అక్కడ ఆ ఎదుటి వ్యక్తి కుతర్కం చేసినాడు ఏమయ్య ధూమహ అస్థు వహిని మా అస్తు చూడు ధూమ ఉన్నది నేను కూడా చూస్తున్నాను అయ్యా పర్వతం నందు పొగ ఉంది పొగ ఉంటే ఉండుగాక కానీ అగ్ని ఉండదు అక్కడ ఏం గ్యారంటీ అని ఈ విధంగా కుతర్కం చేసినాడు ఇది విన్న ఆ మొదలు అనుమాన ప్రయోగం చేసినటువంటి వ్యక్తి మళ్ళీ అనిష్ట ఆపాదన రూప తర్కం చేత అతని కుతర్కాన్ని ఖండన చేస్తాడు ఎందుకనంటే ఏది వహ్నిహీ నశాత్ తరిహి ధూమోపి నశాద్ అని ఈ విధంగా తర్కం చేసినాడు ఒకవేళ అగ్ని కనుక లేకపోతే ధూమం కూడా ఉండదు పొగ వస్తుందంటేనే అగ్ని నుండే వస్తుంది ఆర్ధ్యాంధన సంయోగం కనుక ఉన్నట్లయితే అంటే పచ్చికట్టెలు అగ్నితో సంబంధం కనుక ఉన్నట్లయితే అక్కడ పొగ వెళ్తుంది అగ్ని లేకపోతే పొగ ఏ విధంగా వెళ్తుంది అందుకని ఏది వహ్ని నశ్యాద్ తరిహి ధూమోపి నశ్యాద్దు ఒకవేళ అగ్ని లేదని నువ్వు అన్నట్లయితే పొగ కూడా ఉండదు పొగ ఉన్నది అంటే అగ్ని ఉంటుంది అని ఈ విధంగా అనిష్ట ఆపాదన రూప తర్కం చేసినాడు అయితే తర్కము చేయాలే తర్కత మా కుతర్కెతం అని సాధన పంచకంలో శంకరాచార్య వారు కూడా చెప్తారు తర్కం అవసరం మనకు కానీ శాస్త్రోక్తమైనటువంటి వేదానుసారి అయినటువంటి తర్కం చేయాలి అంతేగాని కుతర్కము చేయకూడదు అని మహాత్ములు చెప్తారు ఎందుకనంటే తర్కం చేసుకుంటూ పోయినట్లయితే దానికి ఒక నిలకడ అని ఉండదు ఇప్పుడు ఒక కుశరుడైనటువంటి వాడు తర్కం చేశాడు వాని కంటే కుశరుడు వాడు వాణ్ణి కలిసి తర్కాన్ని ఖండన చేసి మరొక తర్కం చేస్తాడు అతనికంటే మరొకడు ఇంకా కుశరుడు ఉన్నాడు అనుకో అతడు తర్కాన్ని ఖండన చేసి మరొక తర్కం చేస్తాడు దీనికి ప్రతిష్ఠ ఉండదు స్థిరత ఉండదు అందుకని కుతర్కం చేసుకుంటూ పోకూడదు వేదానుసారి తర్కం చేసినట్లయితే అది యోగ్యం ఉంటుంది ఎప్పుడైతే వేద అనుసారంగా ఉపనిషత్తుల అనుసారంగా తర్కం చేసినాం అనుకో అప్పుడు వేదం యొక్క తాత్పర్యానికి ఈ తర్కము నకు సరిగ్గా అనుభవించినట్లయితే అక్కడికి ఆగిపోతుంది ఆ తర్కం ఇక ముందుకు వెళ్ళిపోదు కుతర్కానికి మాత్రం స్థిరత ఉండదు తర్క ప్రతిష్ట్రుతయో విభిన్న అని అంటూ మహాభారతంలో కూడా చెప్పబడింది ఉన్నది తర్క అప్రతిష్ఠ కుతర్కము దానికి ప్రతిష్ట స్థిరత అనేది ఉండదు కాబట్టి తర్కెతాం మా కుతర్కెతాం తర్కం చెయ్యాలి గానీ కుతర్కము చెయ్యకూడదు అని తర్కం పైన టిఫనిస్టు అనిష్టికే ఆపాదన రూపు లేదా నవీన ఆర్థిక కల్పన రూపు తర్కం ఈ విధంగా తర్కము ఉంటుంది శృతి అవిరుద్ధ సుతర్క హృతి విరుద్ధ కుత హుస్తర్క హ శృతికి అవిరుద్ధమైనటువంటి తర్కము సుతర్కము శృతి విరుద్ధమైనటువంటి తర్కము కుతర్కం సో కుతర్క విర నిష్ఫలైతే శుష్క తర్కకు అయ్యే శృతి విరుద్ధమైనటువంటి తర్కం ఏదైతే ఉంటుందో అది రసహీనమైనటువంటిది నిష్ఫలమైనటువంటిది కాబట్టి అది శుష్క తర్కం అనబడుతుంది ఇట్లాంటి శుష్క తర్కం చేస్తారు నాస్తికులు వేదుకు ప్రమాణం మానే ఈ నాస్తికులు వేదమును ప్రమాణంగా స్వీకరించరు వేదానుసారిగా చెప్పరు వేద విరుద్ధంగా చెప్తారు కాబట్టి వారు చేసే ప్రతి తర్కం కూడా అది కుతర్కమే అనబడుతుంది అయితే పటు కుశల్ హై ఈ నాస్తికులు ఏదైతే తర్కం చేస్తారో వేద విరుద్ధమైనటువంటి తర్కము ఇది శుష్క తర్కం ఆ శుష్క తర్కములో పటు అంటే నిపుణులు కుశలు అయినటువంటి వాళ్ళు ఈ నాస్తికాదులు అని శుష్కతర్క అనేటువంటి శబ్దం మీద టిప్పణం ఇచ్చినాడు నాస్తికులు అని ఎవరి కనాలే అది చెప్పినాడు వేదుకు ప్రమాణ మానే నహి అంటే వేద నిందకో వేదమును నిందించే వాళ్ళు అనాదరించేటువంటి ప్రమాణముగా స్వీకరించినటువంటి వాళ్ళు నాస్తికులు అనబడతారు ఇదొక లక్షణం ఇంకొకటి పరలోక అనభ్యుపగంత్వం నాస్తికత్వం అని ఈ విధంగా లక్షణం చేయబడింది పరలోకమును స్వీకరించరు ఈ లోకం ఉంది అంతే ఇంకా పరలోకం ఉన్నదంటే మేము ఒప్పుకోము ఏదో గోలోకము వైకుంఠము శివలోకము ఆ లోకము ఈ లోకము ఉన్నదంటే మేము ఒప్పుకోము పరలోక అనభ్యుపగంతృత్వం పరలోకాన్ని ఒప్పుకోకుండా కేవలం ఈ వర్తమాన ఈ శరీరమే వాళ్ళ లోకం అంతే శరీరాన్ని చక్కగా పోషించుకోవాలి దీనికి మంచిగా భోజనం పెట్టాలి రుణం కృత్వ ఘృతం పిబేర్ అప్పు చేసేందుకు మంచిగా మూ చేతుల దగ్గర కూడా నెయ్యి గారేటట్టు మంచిగా తినాలి భోజనం మంచిగా చేయాలి ఎందుకు మరణ తెచ్చి ముక్తి శరీరంతో ఉన్నంతసేపు ఇది సుఖపడితే ఇదే స్వర్గం శరీరం మరణిస్తే ముక్తి బస్ అంతే మోక్షం అనేది వేరే లేదు లోకలోకాంతరాలకు లేదు ఈ వేదాంతులు చెప్పేటువంటి ఏదైతే కైవల్లి మోక్తమో అది కూడా లేదు అని ఈ విధంగా చెప్తారన్నమాట అంటే ఏమన్నట్లు పరలోకం అనేది ఒప్పుకున్నటువంటి వాళ్ళు నాస్తికులు అని ఈ విధంగా కూడా ఒక లక్షణము చెప్పబడింది యాష్క తర్కమే పటు కుశ్లహే అని ఈ విధంగా ముప్పైవ టి తెలుసుకున్నాము ఇంకా మాధ్యమిక మతకే అనుసారిన అసద్వాది శూన్యవాది ఎవరు అంటే మాధ్యమిక మతాన్ని ఆయి యొక్క శిష్యుడు ఇక ముప్పై రెండవ ఎక్కడ ఉంది చూడండి అచింత్యమీద ఉంది అచింత్యమైనటువంటి సద్రూప బ్రహ్మ రూప ఆత్మ ఎందు భ్రాంతిని పొందినారు ద్వైతవాదులందరూ అని చెప్పినాడు కదా అచింత్యం అంటే అన్య అనాత్మ వస్తువుకి న్యాయ చింత వృత్తి రూపు చిత్తుకే ఆ విషయ ఏ విధంగా మనం లోకంలో అనాత్మ వస్తువుల గురించి చింతన చేస్తాం అంటే ఈ వస్తువులన్నీ కూడా చిత్తము చేత చింతన చేయడానికి యోగ్యములు ఉన్నాయి అనాత్మ వస్తువులు అట్లా చింతన చేయడానికి రాదు కాబట్టి పరబ్రహ్మ వస్తు అచింత్యము చిత్తమునకు అవిషయము మనస్సుకు గోచరము కానటువంటిది అచింత్యము అని చెప్పినాడు తర్వాత భ్రాంత్ అన్నాడు దాని మీద టిఫన ఉంది కహు సగుణ నిర్గుణాది రూప వస్తుయకు నా పాయికే శూన్య విషే స్థితి కరణయితే భ్రమిష్ వాళ్ళు ఎందుకు భ్రమిస్తులు భ్రాంతులు అన్నాడంటే సగుణ నిర్గుణాది రూప వస్తు స్థితి తగుణ వస్తువునందు గాని నిర్గుణ వస్తువునందు గాని స్థితి అంటే నిశ్చయాన్ని పొందలేక కేవలం శూన్యం నందే స్థిరమైపోయేటువంటి బుద్ధి గల వాళ్ళు శూన్యవాదులు వాళ్లకు భ్రమైంది అంటాడు భ్రమిస్తులు అంటాడు ఇక తమస్వి అనంటే అజ్ఞాన రూప అంధకార యుక్త ఈ ద్వైతవాదులు మరియు ఇంకొక టిప్పన్ చివరి ముప్పై ఐదో టిప్పణము మూర్ఖతాసే అన్నాడు కించిజ్ఞతాకే పోతే సర్వజ్ఞతాకే అభిమాని పనే రూపు మూర్ఖతాసే అల్పజ్ఞులై ఉండి కూడా సర్వజ్ఞుల అభిమానిస్తారు వీళ్ళు మూర్ఖులు ఈ విధంగా జరిగిన విషయంలో టిఫన్లు తెలుసుకున్నాము హరి ఓం తచ్చం సహనా సహనో సహ వీర్యం తేజస్వినధీతమస్సు మా విద్విషావై ఓ శాంతి శాంతి శాంతి